అస్సలం అయికు వరహమూల వల్హదు జల్ జలిఖిహి ఓ మన్ వాల రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి నుండి మనం స్వర్గం స్వర్గవనాలు స్వర్గవాసులు విటికి సంబంధించిన వివరాలు ఖురాన్ హదీఫ్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మహాశివులారా స్వర్గం ఎంత ఉత్తమమైన స్థానం విశ్వాసుల కొరకు వారి యొక్క చివరి గమ్యం అందులో ఉన్నటువంటి వనాలు అక్కడి యొక్క వరాలు మనం ఊహించలేనివి ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్ల్లాహు అలీ వసలం తెలిపారు అల్లాహరబుల్ ఆలమీన్ ఇలా శుభవార్త తెలియజేశాడని ఆ అదత్తుల్ అహ్బాది అల్ముత్త బాల ఐనున్ రాత్ వలా ఉదును సమియాత్ వలాబర్ నేను నా భక్తి పరులైన దాసుల కొరకు ఎలాంటి స్వర్గం ఎలాంటి వరం సిద్ధపరిచి ఉన్నానంటే దానిని ఇంతవరకు ఏ కన్ను చూడలేదు దాని వాస్తవికతను ఇంతవరకు ఏ చెవి వినలేదు మరియు దాని యొక్క అసలు సిసలు రూపాన్ని ఎవరు కూడా ఊహించలేరు ఫలము నఫ్ఫిమిన్ అని సురేలిఫ్లా సజ్జిదాలో అల్లాహతాల తెలియపరిచాడు వారి యొక్క కంటి చలువల కొరకు ఏమి దాచి ఉంచబడిందో ఏ ప్రాణికి తెలియదు ఇది వారు చేసుకున్న ఉత్తమ కార్యాలకు బదులుగా ప్రతిఫలంగా ప్రసాదించడం జరుగుతుంది మహాశివులారా స్వర్గం అల్ జన్నహ్ ఉర్దూలో మనం జన్నత్ అని అంటాము అయితే దానికి ఇంకా ఎన్నో పేర్లున్నాయి ఎవరెవరు ఎలాంటి సత్కార్యాలు చేస్తారో అందులో ప్రవేశిస్తారో ఆ సత్కార్యాలు చేసిన వారికి ఎక్కువ శుభవార్త ఇవ్వబడుతూ వారు ఆ సత్కార్యాల్లో ఇంకా ముందుకు దూసుకెళ్ళుతూ ఉండాలన్నట్లుగా ఇలాంటి అధిక పేర్లు తెలపడం జరిగింది ఏ విషయానికి ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందో దానిని అన్ని ఎక్కువ పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది జనత్ ఇది సామాన్యంగా అందరికీ తెలిసిన పేరు అయితే ఆ స్వర్గాన్ని దారు సలాం అని కూడా అంటారు పురాన్లోని ఎన్నో సందర్భాల్లో ఈ పేరు వచ్చి ఉంది అలాగే దారుల్ ఆఖిర అని కూడా అంటారు వలదారుల్ ఆఖిరతి ఖైరున్ అని కూడా వచ్చి ఉంది ఇంకా దారుల్ మకామా దారుల్ ముత్తన్ జన్నతుల్ ఖుల్ద్ జన్నతుల్ మఅవా జన్నతు అదన్ జన్నతున్ నయిమ్ మఖఅదు సిదిక్ మరియు ఖదము సిదిక్ అల్ మకాముల్ అమీన్ అల్ హుస్న జన్నతుల్ ఫిర్దౌస్ ఈ విధంగా అనేక పేర్లు ఉన్నాయి ఒక సందర్భంలో ప్రవక్త మహానియ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు మీరు అల్లాతో స్వర్గాన్ని కోరుతున్నప్పుడు జన్నతుల్ ఫిర్దోస్ను కోరండి ఇదస అల్తుముల్లాహల్ జన్ ఫస్ ఫిర్దోస్ ఎందుకంటే ఈ ఫిర్దోస్ స్వర్గంలో అతి ఉన్నతమైన మధ్యలో మరియు అతి ఉత్తమమైన స్థానం దానిపై అల్లా యొక్క ఆర్ష్ ఉంది స్వర్గాన్ని వర్ణించడం మన తరం కాదు దాని యొక్క వర్ణన తెలుసుకోవాలంటే విశ్వాస మార్గాన్ని అవలంబించి అందులో ప్రవేశించిన తర్వాతనే దాని యొక్క అసలైన వర్ణనను మనం తెలుసుకోగలుగుతాము కానీ దాని యొక్క కాంక్షలో మనం సత్కార్యాల్లో ముందుకు వెళ్ళాలి విశ్వాస మార్గాన్ని అవలంబించాలని అల్లాహుతాల కొన్నిపాటి విషయాలను మనకు తెలియజేశాడు స్వర్గం ఎంత ఉత్తమమైన స్థానం ఎంత ప్రశాంతమైన స్థానం అంటే మనిషి అందులో ఒక్కసారి ప్రవేశించాడు ఇంకా అందులోని దాని లోపల ఉన్నటువంటి సర్వ అనుగ్రహాలతో ఇంకా లాభం పొందక ముందే కేవలం ఇలా ప్రవేశించి బయటికి వచ్చినప్పటికీ అతనికి ఎంత ఆనందం ఎంత సుఖం ఎంత ప్రశాంతత ఏర్పడుతుందంటే ప్రపంచ జీవితంలో అతనికి ఏనాడు ఒక సెకండ్ గురించి కూడా సుఖం దొరకనటువంటి వ్యక్తి కూడా ఆ బాధలను కష్టాలను శిక్షలను మర్చిపోతాడు దీనికి సంబంధించిన ఒక హదీత్ ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలైవసం తెలిపారు యుతా బి అషద్దిన్నా సిబు తన్ బి అషద్దిన్నా సిబుసన్ ఫిద్దు ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది అతను ఇహ లోకంలో అందరికంటే ఎక్కువ కష్టాలు భరించిన వ్యక్తి మహా ఆపదలు మహా కష్టాలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అయిన వ్యక్తి సుఖమన్నది అతనికి తెలియనే తెలియదు కానీ విశ్వాసం కలిగి ఉన్నాడు సత్కార్యాలు చేస్తూ ఉన్నాడు స్వర్గవాసుల్లోని ఒక వ్యక్తి అతను అతన్ని తీసుకొచ్చి ఫు సుబు సుభగతన్ ఫిల్ జన్ ఒక్కసారి స్వర్గంలో ప్రవేశించి బయటికి తీయడం జరుగుతుంది మళ్ళీ అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది ఏమిటి ఇహలోకంలో నీవు ఎప్పుడైనా కష్టాలను చూసావా కష్ట దుఃఖాలను నీవు అనుభవించావా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఓ ప్రభువా నాకు కష్టం అన్నది ఏమిటో తెలియనే తెలియదు నేను ఎలాంటి ఏ దుఃఖాన్ని ఎలాంటి ఏ బాధను నేను చవి చూడలేదు అని అంటాడు అంటే ఏం తెలిసింది మనకు ఇలా స్వర్గం అనేది అంత సుఖమయమైన స్థలం అంతటి ప్రశాంతమైన నివాసం అందులో ప్రవేశించిన వెంటనే మనిషి అన్ని రకాల కష్టాలను మర్చిపోతాడు పాపకార్యాల వల్ల నరకంలో పడి ఉన్న ఒక విశ్వాసుడు చిట్ట చివరిగా నరకం నుండి వెళ్ళే ఆ వ్యక్తి అతన్ని ఎప్పుడైతే స్వర్గంలో ప్రవేశించు అని చెప్పడం జరుగుతుందో అతడు స్వర్గం వైపు వెళ్తాడు అక్కడి అతని యొక్క ఊహలో దాని యొక్క చిత్రం అది మొత్తం నిండిపోయి ఉంది నేను అందులో ప్రవేశించి ఉండడానికి ఎక్కడ స్థలం లేదు అన్నట్లుగా అతనికి చూపించడం జరుగుతుంది ఆ వ్యక్తి అల్లాతో అంటాడు ఓ అల్లా స్వర్గంలో ప్రవేశించమని నాకు ఆదేశించావు కానీ అక్కడ స్థలమే లేదు కదా అప్పుడు అల్లాహుతాలా అతనితో అంటాడు నీకు ఎంత స్థలం కావాలి ఈ ప్రపంచంలో ఇహలోకపు జీవితంలో ఒక రాజుకు అతని యొక్క పెద్ద రాజ్యం ఎంతగా ఉంటుందో అంత స్థలం నీకు సరిపోతుందా ఓ అల్లా నాతో నీవు కూడా పరిహాసం ఆడుతావా అని ఆ వ్యక్తి అంటాడు అప్పుడు అల్లాహ్ అంటాడు లేదు నీకు ఇహలోకం ఇహలోకమే కాదు దానంతటి ఇంకా పది ప్రపంచాలకు సమానమైన స్థలం నీకు ఇవ్వబడుతుంది నీ ఇష్ట నీవు ఆ స్వర్గంలో ఉండు అని అల్లాహతాలా అతనికి ప్రసాదిస్తాడు ఈ విధంగా గమనించండి మహాశివులారా అందరికంటే చివరిలో అదనా అహలిల్ జన్నతి మంజిలా అని అతన్ని చెప్పడం జరుగుతుంది అంటే స్వర్గంలో అందరికంటే చివరిగా వచ్చినవాడు మరియు స్వర్గంలో అందరికంటే తక్కువ స్థలం పొందినవాడు స్వర్గంలో అందరికంటే తక్కువ వరాలు పొందిన వ్యక్తి అతను ఈ విధంగా మహాశివులారా స్వర్గం అనేది ఎంతో సుఖమయమైన ప్రశాంతమైన నివాసం దానిని మనం అసలు రూపంలో ఊహించలేము కానీ దాని పట్ల మనకు ఆంక్ష పెరిగి సత్కార్యాల్లో ఇంకా ముందుకు రావడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏ కొన్ని వివరాలు మనకు తెలిపారో వాటిలోని కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను మహాశివులారా స్వర్గం యొక్క విశాలం దాని యొక్క ద్వారాలు అందులోని భవనాలు ఇంకా వేరే వరాల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాము స్వర్గం యొక్క వైశాల్యం అనేది ఎవరికీ తెలియదు కానీ మనం బ్రేక్ కంటే ముందు ఒక హదీ ఏదైతే విన్నామో దానితో కేవలం చిన్నగా పసిగట్టవచ్చు దాని యొక్క వైశాల్యం అనేది చెప్పరానితనంగా ఉంటుంది ఎవరు దానిని అంచనా వేయలేరు అని ఎలా అంటే చిట్ట ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తాడో అతనికే ఈ ప్రపంచం మరియు ఈ ప్రపంచం కంటే పదింతలు ఎక్కువ స్థలం ఇవ్వబడుతుంది ఇక అతడు నరకంలో సంవత్సరాల తరబడి కాలి కాలి నరక శిక్షణ పొంది చివరిలో స్వర్గంలో చేరిన వ్యక్తి అతనికి ఇంత గొప్ప స్వర్గంలో స్థలం ఉన్నప్పుడు ఇక వేరే పుణ్యాత్ములకు వేరే మహాభక్తులకు ప్రవక్తలకు ఇలాంటి స్వర్గంలో స్థలాలుంటాయి ఇలాంటి ఉంటాయి అయితే దాని వైశాల్యం గురించి తెలుసుకోవడం కూడా అంత ముఖ్యం కాదు కానీ విషయం ఏమిటంటే దాని వైశాల్యం గురించి అల్లాహుతాల ఒక సందర్భంలో కురాన్లో ఏం చెప్పాడు వసారి ఊ ఇలా మిరతికుం వజన్నతిన్ అర్దు హస్సమాతుల్ అరబ్ అరబ్లో ఒక పాతకాలంలో ఏదైనా విషయం ఏదైనా వస్తువు ఇంత పెద్దది అని చెప్పడానికి అరే ఆకాశం అంత పెద్దగా ఉన్నదయ్యా అని అనేవారు ఈ విధంగా అల్లహారబుల్ ఆలమీన్ మనుషులకు ప్రజలకు దాని యొక్క వైశాల్యం గురించి విషయం కొంత బోధపడాలి అని మీరు అల్లా యొక్క మన్నింపును పొందడానికి మరియు అల్లా యొక్క ఆ స్వర్గాన్ని ఏ స్వర్గం అయితే భూమి ఆకాశాల విశాలంగా ఉందో దాని వైపునకు మీరు ఒకరు మరొకరి కంటే ముందుగా వచ్చే ప్రయత్నం చేయండి ఇక దాని యొక్క ద్వారాలు హదీత్లో వచ్చి ఉంది స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయని ఆ ఎనిమిది ద్వారాలు వాటికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి బాబుర్ రయ్యాన్ అని బాబు సొలాత్ అని బాబు సోదకా అని ఈ విధంగా ఎవరు ఎలాంటి సత్కార్యాలు అధికంగా చేస్తారో వారిని ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి అనుమతి అనేది లభిస్తుంది ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఒక సందర్భంలో ఇదే విషయం తెలుపుతున్నారు అల్లాహ్ యొక్క మార్గంలో డబల్ డబల్ వస్తువులు ఖర్చు పెట్టిన వారికి స్వర్గంలోని ద్వారాల నుండి పిలువబడడం జరుగుతుంది మరి ఎవరైతే నమాజ్ ఫర్జులతో పాటు అధికంగా నఫిల్ కూడా చేస్తూ ఉంటారో వారిని బాబు సొలాద్ సొలా ద్వారం నుండి పిలవడం జరుగుతుంది మరి ఎవరైతే అధికంగా ఉపవాసాలు పాటిస్తారో వారిని బాబు రయ్యాన్ నుండి పిలవడం జరుగుతుంది మరి ఎవరైతే ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వారిని బాబు సుదకా నుండి పిలవడం జరుగుతుంది ఈ విధంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం సొరగపు ద్వారాల గురించి తెలుపుతున్న సందర్భంలో హజరత్ అబూ బకర్ సిద్దిఖర్ద అల్లాహు ప్రశ్నించారు ఓ ప్రవక్త ఎవరైనా ఎనిమిది ద్వారాల గుండా వారికి ప్రవేశించడానికి అనుమతి లభిస్తుందా అని ప్రశ్నించారు దానికి ప్రవక్త సలల్లాహు అలైస్లం సమాధానమిస్తూ చెప్పారు అవును ఒకరున్నారు వారిని ఎనిమిది ద్వారాల గుండా పిలువబడడం జరుగుతుంది అతను ఎందులో నుండైనా ప్రవేశించవచ్చు అతను నీవు ఉంటావు నా నమ్మకం అని ప్రవక్త సల అల్లాహుస్సలం వారు తెలిపారు అల్లాహు అక్బర్ ఇంత అదృష్టవంతులు అబువఖరి సిద్ధీఖర్ అది అల్లాహు ఇంకా మహాశివులారా ఇక ఇలాంటి అదృష్టం కేవలం అబూబకర్ అది అల్లాహోతలను వారికి మాత్రమే లభించినది అని మీరు బాధపడకండి మాకు లభించదా అన్నటువంటి చింత కుగురి కాకండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం కొన్ని సత్కార్యాల గురించి తెలిపారు వాటిని గనక మనం చేస్తూ ఉంటే ఇన్షా అల్లాహ స్వర్గపు ఎనిమిది ద్వారాలలో నుండి ఏ ద్వారం గుండైనా మనం ప్రవేశించవచ్చు ఇందులో మొట్టమొదటి విషయం అల్లాహను దైవదూతలను ప్రవక్తలను గ్రంథాలను మరియు పరలోకాన్ని దృఢంగా విశ్వసించడం ఈ ఐదు విషయాలపై విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారిని ఈ ఎనిమిది ద్వారాలలో నుండి ఏ ద్వారం ఉండైనా ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడుతుంది అని ప్రవక్త సల్లల్లాహలై వల్లం తెలిపిన హదీజ్ ఈ విధంగా ఉంది మన్ షహీద్ అల్లా ఇలాహ ఇల్లల్లా వహ్దహు ల షరీక ల వన్న మహమ్మద్న్ అబ్దుహువ రసూలు وان عيسى عبد الله ورسوله وكلمته القاها الى مريم وروح منه والجنه حق والنار حق ادخله الله الجنه على ما كان من العمل وفي روايه ادخله الله من ابواب الجنه الثمانيه ايها شاء أدخل ادخله الله من ابواب الجنه الثمانيه ايها شاء يورايته అల్లాహ మాత్రమే సత్య ఆరాధనీయుడు ఆయన ఏకైకుడు ఆయనకు భాగస్వామి ఎవరు లేరు మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లా యొక్క దాసుడు అల్లాహ యొక్క ప్రవక్త అలాగే ఈసా అలీ అంటే యేసు క్రీస్తు అల్లాహొక్క దాసుడు అల్లాహొక్క ప్రవక్త అల్లాహొక్క వాక్కు అల్లాహ దానిని మరియం గర్భంలోకి పంపించాడు అని విశ్వసిస్తాడు అలాగే స్వర్గం సత్యం అని నరకం సత్యం అని విశ్వసిస్తాడో వారిని అల్లాహోత అలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు వారి ఆచరణ ఎలా ఉన్నా సరే అంటే భావం ఆచరణలో ఏ కొంత కొరత అయినా అల్లా క్షమించి లేదా నరకంలో కొంతకాలం కాల్చిన తర్వాతనైనా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని కూడా దీని భావం ఉంటుంది మరో ఉల్లేఖనంలో ఉంది అల్లాహుతాలా అతనిని స్వర్గంలోని ఎనిమిది ద్వారాల నుండి దేని నుండైనా ప్రవేశించగలడు ఈ విధంగా మహాశివులారా మొట్టమొదటి విషయం అల్లాహను అల్లాహ ప్రవక్తను మరియు ఈసా అలిహిస్ యేసుక్రీస్తును స్వర్గం నరకాన్ని విశ్వసించాలి ఎవరైతే విశ్వసిస్తారో ఈ ఐదు విషయాలను వారు స్వర్గంలోని ఏ ద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు దానికి సంబంధించిన హదీఫ్ ఈ విధంగా ఉంది ఇక రెండవ విషయం దేని ద్వారానైతే స్వర్గంలోని ఎనిమిది ద్వారాల గుండా ప్రవేశించవచ్చో వుధు సంపూర్ణంగా చేసి ఆ తర్వాత ఈ దువా చదవడం సహి ముస్లింలోని హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మామిన్ కుమ్మిన్ అహదిన్ మీలో ఎవరైతే సంపూర్ణంగా వదుచ్చేసి అషదు అల్లాహ ఇలాహ ఇల్లల్లా వన్న మహమ్మద్ నబ్దుహు వ రసూలుహు అని చదువుతారో వారికి స్వర్గంలోని ఎనిమిది ద్వారాల నుండి ఏ ద్వారం నుండైనా ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడుతుంది అయితే దువా యొక్క భావం తెలుసు కదా అషహదు నేను సాక్ష్యం పలుకుతున్నాను అల్లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప సత్య ఆరాధనీయుడు ఎవరూ లేరు అన్న మహమ్మద్ అబ్దుల్లాహి అబ్దుల్లాహివ రసూలు మరియు మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం అల్లా యొక్క దాసురు మరియు అల్లా యొక్క ప్రవక్త అని కూడా సాక్ష్యం పలుకుతున్నాను ఇక మూడో విషయం దేని ద్వారానైతే స్వర్గంలోని ఎనిమిది ద్వారాల నుండి ప్రవేశించవచ్చో భార్య భర్తకు విధేయురాలై ముందు అల్లాహకు విధేయురాలై ఆ తర్వాత భర్తకు కూడా సంపూర్ణంగా విధేయురాలై సంతోషంగా జీవిస్తే ఆమె కూడా స్వర్గంలోని ఎనిమిది ద్వారాలలో నుండి ఏ ద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు ఇది అసల్లతిల్ మర్అత్ హంసహ ఒసామత్ షహరహ వహసనత్ ఫర్జహ వ అతఅత్ ఉదుఖిలి జన్నహ్ మిన ఐ విల్ జెన్ అతి ఏ స్త్రీ ఐదు పూటల నమాజు చేస్తుందో నమాజులో వెనుక ఉండకూడదు రమదాన మాసంలో ఉపవాసం ఉంటుందో తన మానవ పరువును కాపాడుకొని ఉంటుందో భర్తకు విధేయురాలై ఉంటుందో ఆమెతో చెప్పడం జరుగుతుంది నీవు స్వర్గపు ఎనిమిది ద్వారాలలో నుండి నీకు ఇష్టమైన ద్వారం నుండి నీవు ప్రవేశించు నాలుగో విషయం సోదరులారా సోదరు వరులారా ఎవరైనా ముస్లింగా జీవిస్తూ వారి యొక్క సంతానంలో ఇద్దరు ముగ్గురు ఎవరైనా చనిపోతే వాటిపై సహనం వహించి ఓపిక వహించి అల్లాకు ఇష్టం కాని మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే అలాంటి వారికి కూడా ఈ శుభవార్త ఇవ్వడం జరుగుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఉపదేశించారు మామిన్ ముస్లిమిన్ యముతులహు సలాసతుమ్మిల్ వలత్ లమిగుల్ హిన్సా తల అబువాల్ జిమానియన్ ఏ ముస్లిం యొక్క ముగ్గురు సంతానం ప్రాజ్ఞ వయస్సుకు చేరకముందే యౌ్వనానికి చేరకముందే చిన్న వయసులోనే చనిపోతారో అతను చావు విషయంలో సహనం వహిస్తాడో ఈ విధంగా వారు తన తండ్రి గురించి సొరగపు ఎనిమిది ద్వారాలలో చూస్తూ ఉంటారు చివరికి ఆ తండ్రికి ఎనిమిది ద్వారాలలో నుండి తనకిష్టమైన ద్వారం నుండి ప్రవేశించే అనుమతి ఇవ్వడం జరుగుతుంది మరొక శుభవార్త ఇక్కడ ఏమిటంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి అనుచర సంఘంలో లెక్క లేకుండా ఎలాంటి తీర్పు లేకుండా ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలో ఎవరినైతే పంపడం జరుగుతుందో వారిని స్వర్గం యొక్క వైపున ఉన్న ద్వారం నుండి ప్రవేశించండి అల్లా వైపు నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లంకి అనుమతి లభిస్తుంది ఆ హదీ ఈ విధంగా ఉంది యారబ్బి ఉమ్మతి ఉమ్మతి యారబ్బి ఉమ్మతి ఉమ్మతి యారబ్బి ఉమ్మతి ఉమ్మతి ఓ ప్రభువా నానుచర సంఘం నానుచర సంఘం ఓ ప్రభువా నానుచర సంఘం నానుచర సంఘం ఓ ప్రభువా నానుచర సంఘం నానుచర సంఘం అని ప్రవక్త సలహు అలై సలం తమ అనుచర సంఘం గురించి సిఫారసు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అప్పుడు అల్లా అంటాడు మినల్ బాబిల్ ఐమని మిన్ అబువాబిల్ జన్ అనుచర సంఘంలో ఎవరినైతే లెక్క తీర్పు లేకుండా ప్రవేశించడం జరుగుతుందో వారిని స్వర్గం యొక్క కుడివైపున ఉన్న ద్వారం నుండి ప్రవేశింపజేయి ఈ విధంగా మహాశివులారా స్వర్గం దాని యొక్క గుణం దాని యొక్క వర్ణం దాని యొక్క ద్వారాల గురించి మనం తెలుసుకున్నాము ద్వారాలు తెలుసుకోవడంతో పాటు ఎనిమిది ద్వారాల నుండి ఎవరు ప్రవేశించగలరు అలాంటి వారి కొన్ని గుణాలు మన ముందుకు విశ్వాసం అనేది ఉండాలి నమాజ్ అనేది పాటిస్తూ ఉండాలి భార్యలు భర్తకు విధేయురాళ్ళై జీవించాలి మన సంతానంలో ఎవరైనా చనిపోతే వాటిపై మనం సహనం వహించాలి ఇలాంటి కొన్ని విషయాలు ఈనాటి శీర్షికలు తెలుపబడ్డాయి స్వర్గానికి సంబంధించిన ఇంకెన్నో వివరాలు ఇన్షాల్లా తరువాయి భాగాల్లో రానున్నాయి అల్లా తాల మనందరినీ స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు అధికంగా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వాలైకుంహ్మల్లాహి వహు